అక్కినేని నాగేశ్వరరావు గారి తొంభయ జన్మదిన ప్రసారమవుతున్నీ అంబడిపూడి మురళీ కృష్ణ అందరూ మనుషులుగా పుడతారు కొందరే గారు కానీ కొందరి పేరే కళాలక్ష్మి గళంలో ముప్పేట గొలుసులా మెరుస్తుంది అంటారు ఆ కళామతల్లి కంఠసీమలో మిరిసే మంచి ముత్యం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా మీరు ఆ తల్లి సేవలో పునీతమవుతున్నారు ఇవాళ మీ పుట్టినరోజు ఈ సందర్భంగా మీకు మరొక్క హృదయపూర్వకంగా మా శ్రోతలందరి పక్షాన ఆకాశవాణి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు నాగేశ్వరావు గారు మీ సినిమాల్లో ఒక విప్ర నారాయణ ఇలవేలు భూమి సమ్మ నార్కళి తెనాలరామకృష్ణ మాయా మాయాబజార్ సువన సుందరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేకం ఒక ఆరాధన మోగ మనసులో గుండమ్మగద డాక్టర్ చక్రవర్తి సుమంగళి ప్రేమ్ నగర్ దసరాబుల్లోడు అన్ని సూపర్ హిట్సే అయితే వీటన్నింటిలోకి చాలా గొప్పగా ఇతర భాషల వాళ్ళు కూడా అత్యంత అద్భుతమని మెచ్చుకొని మీకు సాట్యం మరెవరూ రారు అని చెప్పింది తీర్మానం చేసింది దేవదాస్తోనే ఆ సినిమా తాలూకు మీ అనుభవాలు చెప్పండి సినిమా అప్పటికి మాకు అనుకోండి నాకు కూడా చాలా భయపెట్టేశారు అందరూ పెద్దవారితో సహా నాగేశ్వరరావు పనికిరాడేమో సావిత్రి పనికిరాదు వేదాంత భాగవి గారు డాన్స్ ఆయన దీనే సైకలాజికల్ సబ్జెక్ట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఇట్లా చాలా సందేహాలు ఉన్నాయి ఇండస్ట్రీలో బట్ నెగెటివ్ ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ ది అదర్ పీపుల్ ఈవెన్ ఆడియన్స్ బ్రాటర్స్ దిస్ నేమని నేను అనుకుంటున్నాను ఇందులో పెద్ద ఎమోషనల్ డ్రామా ఉంది సైకలాజికల్ డ్రామా ఉంది సునిశ్చితమైన భావాలు ఉన్నాయి దీన్ని యాక్ట్ చేసి యాక్టింగ్ ద్వారా మెప్పించాల్సిన అవసరం చాలా ఉంది రైటర్ సృష్టించినవన్నీ కరెక్ట్గా తీసుకుంటే అటువంటి పరిస్థితుల్లో పెద్దలందరూ భయపెట్టారు నీయలు తప్పితే ఎవరికి నమ్మకాలి ఆ యూనిట్కి మాత్రం నమ్మకాల రాఘవ గారికి నేనంటే ఇష్టం అంటే నేను అప్పుడప్పుడు కోపడి తిడతా ఉండేవాడుకోడానికి ఎక్కువ చేస్తావు నువ్వు అని సముద్రాలు రాక వచ్చాను కనుక మామూలుగా నేను ఎప్పుడు ఆశీర్వదించిన వాళ్ళలో ఒక ఆయన ఆయన భాష నాకు దగ్గరలో ఉంది నేను మీకు ఫాలో అయిన వాడిని సుబ్రహ్మణు అంటే నాకు చాలా ఇష్టం వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆటోమేటిక్గా అందరూ పట్టుపెట్టున్నాం బాబా ఈ అమ్మాయి చిన్నపిల్ల ఆ అబ్బాయికి ఏం ఇది అని చాలా వీళ్ళు చెప్తే మీరు పిచ్చు చూడమనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో వీళ్ళందరూ మరో ఒక పట్టుదల క్రియేట్ చేశారు అంచేత మేము చాలా శ్రద్ధపడ్డాము నా షాట్స్కి సంబంధించినంత వరకు రాఘవయ్య గారు నేను పోటీ పడేవాడు ఇలా చేస్తే తాగుబోతుల్లో నా కళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నాయనిపించింది ఒక ఒక వారం రోజులు షూట్ చేసాం హాఫ్ క్లూజ్డ్ ఐస్ రావడం లేదు నల్లగుడ్డు పైన రెప్ప వాళ్ళే ఇప్పుడు ఇలా కన్ను తెరిచుంటే మామూలుగా మూస్తే రెండు అట్లా మూసుకుంటాయి అలా కాదు ఇది మాత్రమే దగ్గర దీనికోసం ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది ఇది కాకుండా కూడా మాట వస్తే చూపు రావట్లేదు చూపు వస్తే మాట రావడం లేదు ఎన్ని ఇబ్బందిని ఈ రష్ చూసి ఫెయిల్ అవుతున్నామని అనిపించింది అప్పుడు డెయిల్గా దగ్గరికి వెళ్ళాను నాకు ఒకటి తోస్తుందండి బ్రెయిన్ మాత్రం ఎలర్ట్గా పెట్టి బాడీని డల్ చేసి నిద్ర ముఖాన పనిచేయాలి నాకు అప్పుడు కానీ నా కళ్ళు దావులకు రావు అని ఏం చేసామంటే ఇట్లా అందరూ కాల్షీట్లు నైట్ కాల్షీట్లు అడిచారు అందరూ నైట్ కాల్షీట్లు ఇచ్చారు అప్పుడు ఏంటంటే నిద్రమొహం అని అట్లా వచ్చి ఉండేది బ్రెయిన్ మాత్రం ఆ డైలాగులు ఆ కెమెరామెన్ అక్కడ నుంచి పోవాలి ఇక్కడ నుంచి పోలి ముఖంపైకి ఎత్త అని గుర్తుపెట్టుకునేవాళ్ళు ఇవన్నీ చేస్తే సక్సెస్ఫుల్గా వచ్చినట్టు అనిపించింది సరే దీనికి మేకప్ ఉండనే ఉంది దీనికోసం మీ పోటీ వాళ్ళందరూ పెద్దలందరూనేమో నాగేశ్వరరావు నీరసంగా ఉండి కావాలని భోజనం చేయకుండా ఉపవాసాలుండి ఇవన్నీ చేశాడట అనే పేరు వచ్చింది బాగా తిని పొట్ట నిండా తిని నిద్ర వచ్చే చేసి క్వైట్ రివర్స్ అనమాట అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఇది నిజ నిజాలు ఇలా ఇలా ఆ రిజల్ట్స్ బాగా వచ్చాయి కొంత దూరం వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆటోమేటికల్లీ మనలో ధైర్యం కూడా వస్తుంది ల్గా దోవలో పడిపోతాం ఇక తర్వాత తేలికైపోయింది అంచత ప్రజానికి ఇందులో కష్టం చాలా ఉంది ఎంత కష్టమో అంటే మనం చెప్పలేదు నేను ఎట్లా చెప్తాను ఇప్పుడు పేరు వచ్చిన తర్వాత అందరూ అంటారు పేరు రావడమే కష్టం నాగేశ్వరరావు అయితే మీకు చాలా ముందు చూపు ఎక్కువని చాలామంది అంటూ ఉంటారు ఎందుకంటే ఇండస్ట్రీ హైదరాబాద్కి